అస్సలం అయికు వరహతుల వరకూ హామిద్న్ వ ముసల్లి అన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే లో స్వాగతం నరకం నరక వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము నరకంలో ఎందరో కాపలదారులు ఉంటారు వారందరి నాయకుడైన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 వారు అరుస్తూ ఉంటారు ఓ మాలిక్ మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి మేము ఇక్కడే నశించిపోవాలని నీ ప్రభువును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 అతడు నరకం వద్ద ఆ నరక అగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఓ జిబ్రిల్ ఇతను ఎవరు అని నేను అడిగాను తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది ఫన్నహు మాలికు హాజిని ఇతనే మాలిక్ నరకం యొక్క కాపలా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 े व्यक्ति अतनी नीं नाटू सलाम चसा फसल्ल तो आलि फरद आल सलां ने अत की सलाम चे अतु ना सलाम को जवाब पलका नव्वे चुर्मुख तो आनंद सलकू स्वागत पलका अद नव्व मुखमने येमात्र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 సూరత్ గాఫిర్ ఆయత్ నంబర్ నలభై ఆరులో అల్లా తెలిపాడు అద్ధలా మరి ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఫిరావు వాసులను అతి ఎక్కువగా మరియు కఠినమైన శిక్షణలో ప్రవేశించండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ విషయం ఏం తెలిసింది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 అడ్డుకున్నారో ఆపుతూ ఉన్నారో వారి శిక్షలపై మరింత వారి యొక్క శిక్షను ఇంకా పెంచడం జరుగుతుంది అల్లాహా ఎందుకు బిమా ఖాను యుఫ్సిన్ వారు ఏ ఫసాద్ అయితే చేస్తూ ఏ సంక్షోభం అయితే లేపుతూ సత్యానికి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 అంతటి భయంకరమైన గొప్ప శిక్ష నాకే విధించబడుతుంది అన్నట్లుగా భావిస్తారు ప్రళయ దినాన నరకంలో శిక్షలు వివిధ రూపాల్లో కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఉంటాయి అతి కఠినమైన శిక్ష దాని గురించి ఒక హదీతలో ఇలా వచ్చి ఉంది అశద్దు అగా సిద్దునియా